శ్రీ వేదాంత పంచదశి నాటక దీపము పదిహేనో శ్లోకం నుండి చూడండి పూర్వ శ్లోకంలో నాటకం యొక్క రూపకమును చెప్పాడు జీవుడు ప్రభు వంటి విషయాలు సభ్యుల వంటివి బుద్ధి ఆటగత్య వంటిది ఇంద్రియములు నాటకాంగములైనటువంటి తాళాదుల వంటివి సాక్షి చైతన్యము వీటినన్నింటినీ ప్రకాశింపజేసే దీపము వంటిది అని రూపకము చేత తెలుసుకున్నాం ఆ సాక్షియే దీపస్థానములో ఉండి ఏ విధంగా ప్రకాశిస్తుంది అనే విషయాన్ని ఇంకొంచెం స్పష్టం చేస్తున్నాడు పదిహేను శ్లోకం చదవండి స్వస్థాన సంస్థితో దీప సర్వతో భాష యథా స్థిర స్థాయి తాక్షి బహిరంతః ప్రకాశయేత్ స్వస్థాన తన స్థానం నందే ఉన్నటువంటి దీప దీపము సర్వత అంతటను యథా ఎట్లు భాషయేత్ ప్రకాశింపజేయుచున్నదో తథా అట్లే స్థిరస్థాయి స్థాయి నిశ్చలమైనటువంటి సాక్షి బహి అంతః దేహమునకు లోపల మరియు బయట ప్రకాశయ్యే ప్రకాశింపజేయును రంగస్థలమును దీపము స్వస్థానమున నుండే సర్వమును ఎట్లు ప్రకాశింపజేయును అట్లే నిశ్చలమైనటువంటి సాక్షి సమస్త సంఘాతమును ప్రకాశింపజేస్తున్నాడు అత్యుత్తరాయుల వారి యొక్క టీకా చూడండి నన్ను దీప దృష్టాంత విషమ సాక్షికి దీప ఏదైతే మీరు ఇది సరి దృష్టాంతం కాదు విషమ దృష్టాంతం ఉన్నది ఎందుకనంటే సాక్షిణ దీపస్యతు తైలవర్తి హ్రాస అన్యథను ప్రతిక్షణ జ్వాళ పరిణామి ప్రత్యాదృశ్య ప్రయక్త శిష్యుడు అంటాడు స్వామిజీ మీరిచ్చిన దీప దృష్టాంతం సాక్షికి విషమ దృష్టాంతం ఉన్నది ఎందుకనంటే నూనె పోసి మనం దీపాన్ని వెలిగిస్తాము దీపము వెలుగుతూ ఉండగా క్రమేణా నూనె తగ్గిపోతూ ఉంటుంది అంటే దాని ద్వారా మనకు విదితం అవుతుంది ఏమనంటే ప్రతి క్షణము జ్వాల పరిణామాన్ని పొందుతుంది ఉత్తర జ్వాలను ఉత్పన్నం చేసి పూర్వపు జ్వాల నశిస్తుంది అట్లే మూడో జ్వాలను ఉత్పన్నం చేసి రెండవది నశిస్తుంది ఇట్లా క్రమేణా ధారావాహికమైనటువంటి జ్వాల ప్రవాహము నడుస్తూ ఉంది ఒకే ఒక జ్వాల కాదు అనేక జ్వాల యొక్క ప్రవాహము నడుస్తుంది అక్కడ అంటే దీని ద్వారా తెలుస్తుంది మనకు దీపము స్థిరంగా ఏకరూపకంగా ఒకటే ఒకటి అని కాదు మరే మనగా యొక్క ప్రవాహం పరిణామరూపకంగా నడుస్తూ ఉంది అందువల్ల దీపము పరిణామాత్మకముంది మొదలు మనము గుట్టించినప్పటి జ్వాల నూనె అంత ముగిసిన పిదప చివరి జ్వాల ఏదైతే ఉంటుందో అది మొదటిది కాదు అనేక జ్వాల యొక్క ప్రవాహం పోయి పోయి పోయి చివరికి అంతిమ జ్వాలతో అది ఉపశమిస్తుంది కాబట్టి దీపము నిర్వికారమైనటువంటి సాక్షికి దృష్టాంతంగా ఇచ్చుట ఇది యోగ్యము కాదు ఎందుకంటే దీపము పరిణామాత్మకమైనటువంటిది ఉన్నది అనేక జ్వాల యొక్క ప్రవాహ రూపమున్నది అది పరిణామం అంటే వికారి అని అర్థం కదా మరి సాక్షి నిర్వికార స్వరూపుడు మరి నిర్వికారమైనటువంటి సాక్షికి వికారాత్మకమైనటువంటి దీప దృష్టి అంతా ఇది పోసగదు అప్పుడు మధ్యస్థే అంటాడు ఏమయ్యా మనము ముట్టించినప్పటి దీపమే కదా చివరి దగ్గర ఉండేది అనేక దీపాలు వచ్చినాయి అక్కడ ఒకటే దీపం గదా ఈ విధంగానే అందరికి అనుభవం ఉంది గదా అని అంటే ముట్టించినప్పటి దీపమే చివరి వరకు ఉన్నది అనేటువంటి ఏ ఉన్నదో ప్రతిభిజ్ఞ అంటారు దీనికి అంటే పూర్వము చూసినటువంటిది కాలాంతరంలో మళ్ళీ ప్రతిదీ ఒకట భాతస్య కషిత్ పూర్వం ాతమానస్య సాంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యబిజ్ఞేబి ధీయతే అనంటూ మానసోల్లాసంలో శ్రీ సూర్యేశ్వరాచారులు చెప్తారు ఒకప్పుడు పూర్వము ఒక ఏనుగును సర్కస్ లో మనం చూసామనుకోండి ఆ ఏనుగును తెల్లవారి ఆ సర్కస్ దాన్ని వీధులో తింపుతూ డబ్బులు అడుక్కుంటున్నాడు అయితే మనం నిన్న రాత్రి ఆ సర్కస్ లో కాబట్టి మన ఇంటూ ఎదురుగా వచ్చింది అదే ఏనుగు అప్పుడు మనం ఏమంటాము జహ మనం సర్కస్ లో ఏ ఎనుగునైతే మనం చూసామో ఆ ఏనుగే ఇది అంటే పూర్వ అనుభూతం యొక్క స్మరణ మరియు ప్రత్యక్ష సామగ్రి సహితంగా ఏ వస్తువు యొక్క జ్ఞానం అవుతుందో దానికి ప్రత్యభిజ్ఞ అంటారు పూర్వం రాత్రి సర్కస్ లో చూసిన అనుభవం యొక్క స్మరణ అయింది ఇప్పుడు ఏనుగును చూడగానే మరి ప్రత్యక్ష సామాగ్రి కూడా ఉంది నేత్రేంద్రియంతో చూస్తూ ఉన్నాము అందుకని పూర్వ అనుభవం యొక్క స్మరణ మరియు ప్రత్యక్ష సామాగ్రి సహితంగా ఏ వస్తువు గొచరిస్తుందో ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానానికి ప్రత్యభిజ్ఞ జ్ఞానం అంటారు అట్లే ఇక్కడ కూడా మనం దీపాన్ని ముట్టించినప్పుడు ఏ దీపం ఉందో అదే చివరి వరకు ఉంది అనేటువంటి ఏదైతే అనుభవం ఉందో ఏ ప్రత్యభిజ్ఞ ఇది అత్యంత సాదృ్యం ఉన్నందువలన మనకు ఆ విధంగా తోస్తుంది కానీ అక్కడ ఒకే ఒక దీపం లేదు అనేక దీప జ్వాలల యొక్క ప్రవాహము నడిచింది అక్కడ అందువల్ల దీపము వికారి అటువంటి వికారాత్మకమైన దీపాన్ని సాక్షికి మీరు దృష్టాంతంగా ఇచ్చుట ఇది యోగ్యము కాదు అని ఈ విధంగా శంక చేస్తే ఇది చేడం అంటే అర్ధ శంక స్వీకృతం బాడం అంటే నువ్వు అంటున్నది సరిగ్గానే ఉంది కాని అన్నట్టు అంటే ఏమిటి అంటే వ్యావహారిక స్వప్రకాశత్వేన ఏవృష్టాంతవాత్ ఇత్యభిసంధాయ సమాదత్తే స్వస్థాన ఇది ఈ దృష్టాంతము వ్యావహారిక రీత్యా నీకు దాష్టాంతం తెలియాలి ఉద్దేశంతో ఇచ్చామే కాని ఎక్కడ కూడా దృష్టాంతము దాష్టాంతము చేత అన్ని అంశాలలో సామ్యత ఉండదు ఒకవేళ అన్ని అంశముల లోపల దృష్టాంతం సామ్యత గనుక ఉన్నట్లయితే అది దృష్టాంతం అనబడదు దృష్టాంతమే అవుతుంది అది దృష్టాంతం ఎప్పుడు కూడా ఏకదేశి ఉంటుంది దృష్టాంతం యొక్క సర్వ అంశాలలో అది సామ్యమై ఉండదు కొంతమేరకు సాదృశ్యం ఉంటుంది కాని అన్ని అంశాల్లో సాదృశ్యము ఉండదు ఉంటే అది దృష్టాంతమే కాదు దృష్టాంతం అయిపోతుంది అందుకని ఇది నియమం ఉంది దృష్టాంతం ఎప్పుడు కూడా ఏకదేశం ఉంటుంది అని శ్రీ వాల్మీకి మహర్షుల వారే వేగవాసి చెప్పారు అందుకని దృష్టాంతము దృష్టాంతము అన్ని అంశాలలో సమానంగా ఉండాలి అని ఆగ్రహం చేయకూడదు దృష్టాంతం ఎప్పుడు కూడా ఏకదేశమే ఉంటుంది కాబట్టి మీకు తెలియాలనే ఉద్దేశంతో మేము దీప వ్యవహారిక రీత్యా ఇచ్చమే గాని వాస్తవంగా పారమార్థికమైనటువంటి సాక్షికి సాదృశ్యమా అనేది ఇంకొకటి లేనే లేదు ప్రపంచంలో నమోస్ కక్కుతో లోకత్రయప్య ప్రతిమ ప్రభావ పదకొండో అధ్యాయం నలభై శ్లోకంలో తెలుసుకున్నాం కదా అర్జునుల వారు ఏమన్నారు హే కృష్ణ హే పరమాత్మ తమ నా నీకు సమానమైనటువంటి వస్తువు గాని వ్యక్తి గాని ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అన్నప్పుడు ఇంకా నీకంటే అధికమైనటువంటి వస్తువు గానీ వ్యక్తి గాని ఎక్కడ ఉంటుంది అంటే పరమాత్మకు సమానమైనటువంటిది సాదృశ్యమైనటువంటిది ఇంకొకటి లేదు నతస్య ప్రతిమా అస్థి అని అంటూ ఉపనిషత్తు చెప్తూ ఉంది శ్వేతశ్వేత ఉపనిషత్తు నాలుగు పందొమ్మిది కావున సాక్షికి పరబ్రహ్మమునకు సాదృశ్యమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు కాబట్టి ఏదైనా మనము దృష్టాంతంగా ఇస్తున్నామనంటే కేవలం మనకు పరబ్రహ్మం యొక్క అవబోధ తత్వం బోధ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నామే కాని వాస్తవంగా సర్వ అంశముల ఎందు పరమాత్మకు సరి సదృశ్యమైనటువంటి వస్తువు ఏది కూడా ప్రపంచంలో లేదు కాబట్టి దృష్టాంతం ఏకదేశంగా ఉంటుంది అని గమనించాలి అని స్వస్థాన సంస్థితో దీపహ అని అంటూ శ్లోకం ద్వారా చెప్తూ స్వస్థాన స్థిత అని అంటే గమనాది అకురువన్నేవ ఇత్యర్థ ఏ విధమైనటువంటి గమనాదులు చేయకుండానే అంటే ఉన్న చోట ఉండియే సర్వమును ఏ విధంగా దీపం ప్రకాశిస్తుందో అట్లే సాక్షి అని తెలుసుకోవాలి అయితే శ్లోకంలో గ్రంథకర్త ఉత్తరార్ధంలో ఏమని చెప్పాడు స్థిర స్థాయి తథా సాక్షి బహిరంత ప్రకాశయేత్ అనంటూ స్థిర స్థాయి అన్నాడు స్థిర అంటే నిశ్చలంగా ఉన్న చోట ఉండి సాక్షి దేహం లోన దేహం బయట సర్వమును ప్రకాశిస్తుంది అని గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ స్థిర అనే శబ్ద ప్రయోగం ఏదైతే ఉందో ఇక్కడ పునరుక్తి దోషం వచ్చేటువంటి సంభవం ఉంది అది విశ్లేషణ చేస్తున్నాడు అత్యుత్తరాయుల వారు స్థిర ఇత్యాదిన దాష్టాంతిక యోజనం స్థిర స్థాయి అంటూ చెప్పాడు దృష్టాంతంలో ఏ దీపాన్ని స్వస్థానంలో ఉండి సర్వము ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లా సాక్షి అని దాష్టాంతంలో తెలుసుకోవాలి అని ఉత్తరార్థం చెప్పాడు త్ర స్థిర అసౌ స్థాయి ఇది కర్మధారయే పౌన రుత్యాపత్తి స్థిరేన షౌ క్షరక్షర ఏ చరశ సర్వాణి భూతస్థోక్ష అజ్ఞాన అత్ర అగత స్థిర పదే తంతరా అవిచల గుణైన అజ్ఞానం చేస్తున్నాడు స్థిర అనే శబ్ద ప్రయోగం చేశాడు గ్రంథకర్త స్థిరం అన్నా స్థాయి అన్న అర్థం ఒకటే కదా అలాంటప్పుడు మరి స్థిర స్థాయి అనే రెండు పదాలను ఒకే అర్థం ఒకే పదమును రెండు ఉచ్చరించుట ఇది పునరుక్తి దోషం అంటారు ఎవరైనా అయం అని అంటారు గాని అయం ఘటో ఘటహ అని అంటారు ఎవరైనా చెప్పండి ఇది ఘటము అని శబ్ద ప్రయోగం ఇది సరిగ్గా ఉంది ని ఇది ఘటము ఘటము అని ఇట్లా రెండు సార్లు ప్రయోగం చేస్తారా చెప్పండి ఒకవేళ ఎవరైనా ఇట్లా అన్నారంటే వారికి ఏమనాలి మనం ఎవరు అలా ప్రయోగం చెయ్యరు వాళ్ళు చేశారనుకో దానికి పునరుక్తి దోషం అంటారు అంటే ఒకసారి ప్రయోగించినటువంటి పదాన్ని మళ్లీ ప్రయోగిస్తే అది పునరుక్తి అంటారు ఇది దోషం వ్యాకరణ రీత్యా ఇది దోషం అన్నమాట ఇక్కడ స్థిర స్థాయి రెండు శబ్దాలు కూడా ఒకే అర్థాన్ని బోధిస్తాయి స్థిరంగా ఉండుట స్థాయి అంటే స్థిరంగా ఉండుట స్థిర అంటే స్థిరంగా ఉండు అర్థం ఒకే అర్థానిచ్చే పదాలు రెండింటిని ఒకే చోట ఏక కాలంలో ప్రయోగించుట ఇది పునరుక్తి అని ఇది దోషం మరి ఇప్పుడు ఇక్కడ గ్రంథకర్త అయితే సర్వజ్ఞులు ఉన్నారు మరి అతని దోషాన్ని ఆరోపించుట ఇది యోగ్యం కాదు కానీ దోషం వలే దోషుతున్నది ఇక్కడ స్థిర అసౌ స్థాయి స్థిర స్థాయి అని ఈ విధంగా కర్మదారే గన చెప్పినట్లయితే పునరుక్తి దోషంగా మనకు కనపడుతున్నది మరిప్పుడు దీన్ని దోషం నుండి ఉద్ధరించడం కోసము ఏ విధంగా వ్యవస్థ చెయ్యాలి అని చక్కగా యోచన చేసి శ్రీ మూడగ వారు సహితంగా చెబుతున్నాడు ఏ విధంగా భగవద్గీత పదిహేనో అధ్యాయం పదహారో శ్లోకం ద్వాము పురుషులోకే క్షరస్తాక్షర ఏంటూ అక్కడ భగవంతుడు ఈ దృశ్యమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా రెండు సముదాయములుగా చెప్పాడు ఈ లోకంలో ఇద్దరు పురుషులున్నారు ఒకరు క్షరము రెండవ వాడు అక్షరము అని ఈ విధంగా చెప్పాడు లోకే ఇమౌ ద్వౌ పురుషౌ క్షరహ అక్షర ఏ వచ్చా ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు ఒకడు క్షరము మరొకడు అక్షరము అని చెప్పాడు స్వామిజీ మరి ఎవరు అక్షరం అంటే ఎవరు క్షరం అంటే ఎవరు అని అంటే స్వయంగా గీతాచారులే చెప్పారు క్షరవాణి భూతాని క్షరపురుషుడంటే సమస్తమైనటువంటి భూతములు ఇవి క్షర పురుషుడు అనపడతాయి సమస్త పాణికోటన్ని కూడా ఇవి క్షరం అనపడతాయి మరి అక్షరం అంటే ఎవరు అనంటే స్వయంగా భగవంతుడే చెప్పాడు కూటస్థోక్షర ఉచతే కూటస్థుడంటే ఎవరు అనంటే భాష్యకారులు చెప్పారు కూటస్థుడంటే పరమాత్మని తీసుకోవద్దు ఇక్కడ అజ్ఞానాన్ని తీసుకోవాలి అన్నాడు కూటస్థ శబ్దానికి అజ్ఞానం అని అర్థం చెప్పాలి అని భాషకారులు భాష్యంలో చెప్పారు ఆ కూటస్థ శబ్దాన్ని అజ్ఞానానికి ఎట్లా ప్రయోగం చేశాడు భాష్యకారులు అనంటే తత్వజ్ఞానము కలిగేంత వరకు అది కూటం వలే ఏ విధంగా కమ్మరి వాణి దగ్గర లేదా కంసాలి వాణి దగ్గర అనేకమైనటువంటి వస్తువులు తయారు చేయుటకు ఒక ఎనుప ముద్ద ఉంటుంది ఎదురుగా దానిపైన ఆ వస్తువులను వేడి చేసి ఆ దాన్ని చక్కగా ఏ వస్తువుగా మలచాలో ఆ వస్తువుగా మలచి వస్తువుని తయారు చేస్తారనమాట దానికి దాగిలి అని కూడా అంటారు సంస్కృతంలో కూటం అంటారు కూటం అంటే నిర్వికారము అని అర్థం దానిపైన ఎన్ని వస్తువులను తయారు చేసినా గానీ అది నిర్వికారంగా ఎట్లున్నదో అట్లే ఉంటుంది దానిలో ఎలాంటి పరిణామం రాదు అంటే స్థిరంగా అచలమై ఉంటుంది అని అర్థం అట్లా ఆ అజ్ఞానము అన్నాడు భాష్యకారులు ఎందుకు అని తత్వజ్ఞానం కలిగేంత అది కూటం వల్లే అచలమై సుస్థిరమై ఉంటుంది అందుకని కూటస్థ శబ్దాన్ని అజ్ఞానానికి ప్రయోగం చేయటం ఇది అసమంజసమేమి కాదు మరి కూటస్థ శబ్దానికి మనము వేదాంత శాస్త్రంలో ప్రతి చోట కూడా పరమాత్మనే ప్రత్యేకమైన పరమాత్మనే అని తెలుసుకుంటూ వచ్చాం కదా మరి ఇక్కడ అజ్ఞానానికి చెప్తే అన్యత్ర కూటస్థ శబ్దానికి చెప్పినటువంటి అర్థానికి ఇక్కడ మీరు చెప్తున్నటువంటి దానికి విరోధం ఏర్పడుతుంది కదా అని అంటే విరోధమేమి రాదు ఎందుకనంటే భగవంతుని వచనమే తర్వాతి శ్లోకంలో ఏ విధంగా ఉంది ఉత్తమ పురుషస్థన్య అని అంటూ చెప్పాడు అంటే ఈ క్షర పురుషుని కంటే అక్షర పురుషుని కంటే విలక్షణమైనటువంటి వాడు అన్యమైనటువంటి వాడు ఉత్తమ పురుషుడు వేరుగానే ఉన్నాడు అని చెప్పాడు అక్కడ అంటే పరమాత్మను వేరుగా అక్కడ స్పష్టంగా చెప్పాడు భగవంతుడు పరమాత్మను వేరుగా చెప్పినప్పుడు కూటస్థ శబ్దానికి అజ్ఞానమని చెప్పుట ఏమి విరోధము రాదు అని భాకారులు ఈ వివక్షలో లో కూటస్థ శబ్దానికి అజ్ఞానం అనేటువంటి అర్థం చెప్పారు అట్లే ఇక్కడ కూడా స్థిర తత్వజ్ఞానమంతర అవిచలి గుణ అజ్ఞానమేవ గృహీయతే తత్వజ్ఞానము కలగకుండా అది విచలితం కాదు నాశనము కాదు నష్టం కాదు ఎవరు అజ్ఞానం అందుకని అజ్ఞానం ఇక్కడ మనం స్థిర పదానికి అర్థం చెయ్యాలి అంటాడు సరే ఇప్పుడు స్థిర శబ్దానికి అజ్ఞానము అనే అర్థం గ్రహించుదాము మరి స్థాయి అనే శబ్దాన్ని దానికి ఏ విధంగా యోజన చేస్తారు స్థిర శబ్దానికి ఆ చెప్తున్నాను విను అంటాడు తథాచ అజ్ఞాన స్థాయి తత్ ప్రయుక్త దృశ్య నిరూపిత దృక్త లక్షణ సాక్షిత్వవాన్ తద్ అభావే తు శుద్ధ చిన్మాత్ర అని వ్యవస్థ చేశాడు స్థిర అంటే అజ్ఞానము స్థిర స్థాయి అని అంటే అజ్ఞాన స్థాయి అని అర్థం అంతే కదా ఇట్లా అంటే తత్ప్రయుక్త దృశ్య నిరూపిత ఈ దృశ్య జాతం అంతా కూడా దేహాదిక ప్రపంచం అంతా కూడా ఇది అజ్ఞానం యొక్క కార్యమే కదా మరి ఎప్పుడైతే కార్యం అది కారణం కంటే భిన్నంగా ఉండదు కదా కార్యంలో కారణము అనుశుతమయ్యే ఉంటుంది కదా కారణాన్ని వేరు చేసి కార్యాన్ని మీరు చూపెట్టగలరా ఎందుకంటే కారణం కార్యంలో అన్వయమ ఉంటుంది కారణం అంటే సమవాయ కారణం లేదా ఉపాదాన కారణం అని తెలుసుకోవాలి మరి ఈ దృశ్య జాతానికి కూడా ఉపాదాన కారణం ఎవరు అజ్ఞానము అన్నప్పుడు ఈ దృశ్య కూడి అజ్ఞానం కూడా ఉంటుంది ఎందుకు కారణం కదా అందుకని తత్ప్రయుక్త దృశ్య అన్నాడు ఈ దృశ్యం అంతా కూడా అజ్ఞాన ప్రయుక్తమై ఉంది అజ్ఞానంతో యుక్తమై ఉంది అటువంటి దృశ్యము చేత నిరూపితమైనటువంటిది దృక్త్వం సాక్షిలో దృక్త్వం ఉంది అంటే చూసేతనముంది అయం గటహ అయం పట అనేటువంటి సమస్త దృశ్య ఎవరు తెలుసుకుంటున్నారు సాక్షియే గదా అందుకని సాక్షిలో దృక్త్వముంది దృక్త్వ లక్షణ సాక్షిత్వం అన్నాడు ఇది చూచుట అనేటువంటి ఏ స్వభావం తెలుసుకొనుట అనేటువంటి స్వభావంతో యుక్తమైనటువంటి వాడు సాక్షి అందుకని సాక్షి ఎప్పుడు అనపడతాడు అని అంటే సాక్ష్య పదార్థములు ఉన్నప్పుడే సాక్షి అనపడతాడు మరి సాక్ష్య పదార్థాలన్ని కూడా అజ్ఞాన కాబట్టి స్థిర అంటే అజ్ఞాన దృశ్య పదార్థాల చేత ఉపలక్షితమైనటువంటి సాక్షి సాక్షి అంటే కేవలం శుద్ధ చైతన్యానికి సాక్షి అనం గదా దృశ్య పదార్థాలు ఉంటేనే సాక్షిత్వం ఉంటుంది అక్కడ అన్నప్పుడు అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి దృశ్యము తన నిరూపితమైనటువంటి సాక్షిత్వము కలవాడు ఈ చైతన్యము సాక్షి అందుకని స్థిర అని ఈ విధంగా చక్కగా వ్యవస్థ చేసి ముందు చెప్పాడు ఈ దృశ్యాలు లేకపోతే తద్ అభావేతు శుద్ధ చిన్మాత్రం ఏవా దృశ్యాలు లేకపోతే కేవలం శుద్ధ చిన్మాత్రమే ఆ శుద్ధ చైతన్యంలో సాక్షిత్వము ఏమీ లేదు అవన్నీ కూడా ఇప్పుడు గ్రంథకర్త స్వయంగా చెప్పబోతున్నాడు అసలు శుద్ధ చైతన్యంలో సాక్షిత్వం గాని సర్వగతత్వం గాని సర్వజ్ఞత్వం గాని అసంగత్వం గాని ఏవీ లేవు ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పితమైనటువంటి దృశ్య అపేక్ష చేత వచ్చినటువంటి నామాంతరాలు అంతేకాని ఇవి వాస్తవములు కావు ఇవన్నీ కల్పితంలే ఎందుకంటే దృశ్యమంతా కూడా కల్పితము అజ్ఞానమే మొదలు చైతన్యం అధ్యస్థము అధ్యస్తమైనటువంటి అజ్ఞానం చేత కల్పితమైనటువంటి దృశ్యము ఈ దృశ్యము చేత దృశ్య నిమిత్తం చేత కలిగినటువంటి ఈ సాక్షి కూటస్థుడు అసంగము సర్వగతుడు అనేటువంటి నామాంతరాలు ఇవన్నీ కూడా కల్పితములే వాస్తవం కాదు ఇవేవి లేకపోతే కేవలం శుద్ధ చిన్ మాత్రమే అందువల్ల స్థిర స్థాయి అని అంటే అజ్ఞాన దృశ్య నిరూపితమైనటువంటి సాక్షిత్వవాన్ సాక్షిత్వం కలిగినటువంటి ఈ చైతన్యము ఇతడు ఎలా ఉంటాడు అనంటే మళ్ళీ శ్లోకంలోకి వెళ్లి అన్వయం చేసుకోవాలి ఏమని స్థిర స్థాయి సాక్షి బహిరంత ప్రకాశ దీపం ఏ విధంగా ఉన్న చోటనే ఉండి స్థిరంగా ఉండి సర్వమును ఏ విధంగా ప్రకాశిస్తుందో అంటే ప్రభువును సభ్యులను నర్తకిని తాళమేళాలు వాయించే వారిని అందరినీ ఏ విధంగా ఏక యత్నం చేత యుగపత్ ఒకేసారి ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లా స్థిరస్థాయి అయినటువంటి సాక్షి కూడా దేహం యొక్క లోపల దేహం బయట సర్వమును ప్రకాశిస్తుంది అని శ్లోకంతోఅ అన్వయం చేసుకోవాలి అయితే ఈ లోపల బయట అనేటువంటిది ఏదైతే ఉందో శ్లోకంలో చెప్పాడు కదా సాక్షి బహిరంత ప్రకాశయత్ దేహ బహిరంతరితి దేహం యొక్క అపేక్ష చేతనే లోపల బయట అనేటువంటి వ్యవహారం కాని దేహం లేకపోతే లోపల లేదు బయట లేదు ఉన్నది ఒకే ఒక చైతన్యం సరే ఇప్పుడు పదహారో శ్లోకంలోకి పోదాము నన్ను సాక్షణ బహిరంతర అవభాసకత్వ అభిధానం అనుపపన్నం శిష్యుడు అంటున్నాడు స్వామిజీ ఇప్పుడు సాక్షికి లోపలా బయట ప్రకాశిస్తాడు అని మీరు చెప్తూ వచ్చారు కదా ఈ లోపల బయట ప్రకాశించుట అనేది ఇది సాక్షికి సంభవించదు అనుపన్నం ఎందుకనంటే మనకు శృతి ఏం చెప్తుంది అపూర్వ మన పరం బృహదారణ్యక శృతి రెండు ఐదు పంతొమ్మిదిలో చెప్పింది అంటే పరమాత్మకు కారణము లేదు అపూర్వం అపూర్వం అనంటే కారణరహితం అనపరమనంటే ఆత్మ యొక్క కార్యము ఏది లేదు నతస్య కార్యం కారణం చెవితే అనంటూ అన్యత్ర శ్వేతశ్వేతర శృతి కూడా చెప్తూ ఉంది ఆత్మకు కారణము లేదు ఆత్మ యొక్క కార్యము అంటూ కూడా ఏది లేదు స్వామీజీ మరి జన్మాద్యశయవాని భూతాని జాయంతి జాతాని జీవంతిసమిసంతి జిజ్ఞాసస్వ త్రహ్మానంటూ ఈ జగత్తుకు ఉత్పత్తి స్థితి లే కారణముగా మనం పరబ్రహ్మకు చెప్పుకుంటాము కదా అంటే ఇదంతా ఒట్టి అబద్దం మూఢపురుషులకు ఈ ప్రపంచం యొక్క అనుభవము అంతఃకరణంలో దృఢపడి ఉన్నది కాబట్టి దాన్ని అనువాదం చేసి కదా ఇంతకు మనం ఈ నాటక దీప గ్రంథారంభంలో చెప్పుకుంటూ వచ్చాం కదా అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అధ్యారోపం చేసి దాన్ని మళ్ళీ అపవాదం చేసి మళ్ళా పూర్వంలాగానే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నిహనా నాస్తి కించన ఇదే సిద్దం చేసేది ఉంది అది చెప్పడానికి అధ్యారోపం చేయవలసి వచ్చింది అది కూడా అజ్ఞ ఈ మిథ్యా అనుభవంను అనువాదం చేస్తూ చెప్పడం జరిగింది అనువాదంలో తాత్పర్యం ఉండదు అగ్నిర్ హిమస్య భేషజం అన్నారు అనుకోండి ఎవరైనా అగ్ని చలికి ఔషధమయ్యా అన్నాడు ఒక ఆయన ప్రమాణమా ఈ వాక్యం ఎందుకంటే అన్య ప్రమాణం చేతనే సిద్ధం ఉన్నది మనకు తొగేంద్రయం చేతనే మనకు తెలుస్తుంది అగ్ని చలికి ఔషధం అని వేరే ప్రమాణం చేత పూర్వ సిద్ధమే ఉంది ఆ పూర్వసిద్ధమే ఉన్నదాన్ని శబ్ద ప్రమాణంతో చెప్తున్నాడు అందుకని ఈ శబ్ద ప్రమాణానికి ఏం విలువ అనువాదం ఉన్నది ఇక్కడ ఏం తాత్పర్యం లేదు ఎందుకంటే అది పూర్వ ప్రత్యక్ష ప్రమాణం చేతనే బాధవుతుంది అందుకని అనువాదం అందు ఎప్పుడు కూడా తాత్పర్యం ఉండదు అట్లే ఈ జీవుల యొక్క మిథ్యానుభవం అంటే ఈ జగద్ రూప అనుభవం ఏదైతే ఉందో ఈ సృష్టికి పరమాత్మ కారణమున్నాడు అనేటువంటి ఈ సంస్కారం కూడా అంతఃకరణంలో ఉండి ఉంది కాబట్టి వాళ్ళ అనుభవాన్ని అనువాదం చేస్తూ చెప్పింది అంతేగాని వాస్తవంగా ఇది సత్యం కాదు ఇదంతా భూటకం ననిరోధో నచోత్పత్తి న పద్ధో నచ సాధక నా ముక్త ఇత పరమార్థత అనంటూ మనకు అన్యత్ర శృతులు చెప్తూ ఉంటే ఈ మధ్యలో ఈ జగత్ ఏమిటి మరి శృతిలో చెప్పింది కదా క్రమ సృష్టి సద్యో సృష్టి అనేక రకాలుగా చెప్పింది కదా ఆ అక్కడనే తెలుసుకోవాలి మనం ఎందుకనంటే ఒక వస్తువు నిజంగా ఒక రీతిగా ఉన్నట్లయితే ఒకే రీతిగా చెప్తాము కానీ ఈ జగత్తు వాస్తవం కాదు కాబట్టి అనేక ప్రకారాలుగా చెప్పింది శృతి ఒక దగ్గర క్రమ సృష్టి ఒక దగ్గర సద్యో సృష్టి చెప్పిందంటే తాత్పర్యమైంది ఇది వాస్తవం కాదు అని అర్థమవుతుంది అక్కడనే మనకు ఎందుకంటే సత్యమైన వస్తువును ఎవరు చెప్పినా గాని ఒకే రకంగా చెప్పాలి నానా రకాలుగా చెప్పేది ఉండదు ఇప్పుడు ఇది ఘటము అని ఎవరు చూసినా గాని దానికి ఘటమే అనాలే ఇది పటము ఎవరు అనడానికి వీల్లేదు కాని రజ్జు ఎందుకు ఒకడు సర్పము అంటాడు ఒకడు పూలం వాల ఒకడు దండ అంటాడు ఒకడు భూరేసా అంటాడు ఒకడు జలధార అంటాడు నానా రకాలుగా చెప్తున్నారు ఎందుకు అది సత్యం కాదు మిథ్యా వస్తువు అంది అందుకని మిథ్యా వస్తువును నానా రకాలుగా చెప్పడానికి సంభవం ఉంది కాని సత్య వస్తువును నానా రకాలుగా చెప్పడానికి వీల్లేదు మరి జగత్తును నానా రకాలుగా చెప్పింది శృతి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ వాయు రగ్ని అగ్ని రాప అద్ పృథ్వీ అనంటూ క్రమ సృష్టి చెప్పబడింది ఒక్కో చోట తృష్టవా తదేవాను ప్రావిశ్య తదే క్షత బహుశాం అనంటూ సద్య సృష్టి చెప్పింది ఆ స్వప్నం లోపల సృష్టిని మనం క్రమంగా ఉత్పన్నం చేస్తామా ఆకాశము ఆ తర్వాత వాయువు ఆ తర్వాత అగ్ని ఆ తర్వాత జలము ఆ తర్వాత పృథివీ ఆ తర్వాత భూత ఈ విధంగా మనం సృష్టి చేస్తామా స్వప్న సృష్టిని నిద్రాదోషం చేత ఒక్కసారిగానే మనకు కనపడుతుంది ఇది సద్వ సృష్టి అనబడుతుంది కాని క్రమ సృష్టి కూడా చెప్పింది ఆత్మన ఆకాశ సంబూత అని అంటూ అంటే ఈ సృష్టి గురించి నానా రకాలుగా చెప్తుంది అని ఇది సత్యము కాదు అందుకని బ్రహ్మమునకు కార్యం అంటూ ఏదీ లేదు జగత్ కారణం బ్రహ్మ అనే చెప్పుటూట అబద్దం మూడ పురుషుల యొక్క అనుభవాన్ని అనువాదం చేసి చెప్పింది అంతేగాని తాత్పర్యం ఎక్కడా లేదు మళ్ళీ అపవాదం కదా శృతి నేహ నానాస్తి కించ అని అంటూ ఆత్మకంటే భిన్నమైనటువంటి సంపూర్ణం కూడా మిథ్యా అని అంటూ అపవాదం చేసింది మరి అపవాదం చేసింది ఏనంటే మరి ఆరోపం చేసింది సత్యమా కాదు అందువల్ల ఆత్మకు కార్యం ఏది లేదు అందుకని అపూర్వం అంటే ఆత్మకు కారణం లేదంటే ఆత్మ దేని నుండి పుట్టింది కాదు ఆత్మ యొక్క కార్యం ఏది లేదు అందుకని అపూర్వం అనపరం మరి ఇంకెలా ఉంది అనంతరం అంటే అది లోపల లేదు అబాహ్యం అంటే బయట లేదు ఉంది స్వామీజీ ఎక్కడా లేదు అంటే ఏమిటి స్వామీజీ అక్కడ ఇక్కడ ఎక్కడా అనేది ఇది ఒక దేశాన్ని పురస్కరించుకుని మనం చెప్తున్నాం కదా అక్కడ అంటే ఆ దేశము ఇక్కడ అంటే ఈ దేశము ఎక్కడా అంటే ఏ దేశము అంటే ఒక దేశాన్ని పురస్కరించుకుని అక్కడ ఇక్కడ ఎక్కడా అని చెప్తున్నాం అసలు ఈ దేశ కాలాదులే ఆత్మ అత్యంత అభావం ఉన్నాయి మరి ఇప్పుడు ఆత్మని ఎక్కడుందని చెప్తావు చెప్పు అందుకే నారద మహర్షుల వారికి సనత్కుమారుల వారు ఏం చెప్పారు కథం ను భగవో ప్రతిష్ఠిత అన్నట్టు నారద భగవానులు అడిగితే స్వే మహింని అని అన్నాడు స్వ మహిమలో ఉంటుందంటే అది ఇంకో దానిలో ఉండదు దానికొక అధిష్టానం ఇంకో ఆధారం అనంటూ లేదు పరమాత్మకు అందుకని అది ఎక్కడా లేదని చెప్పొచ్చు ఎందుకు ఎక్కడైనా చెప్పాలంటే దానికొక అధిష్టానం చెప్పాలే మరి పరమాత్మకు అధిష్టానం ఏం చెప్తావు సర్వమునకు అధిష్టానం అదే ఉండగా దానికి అధిష్టానం ఎవరు చెప్పు దానికి ఆధారం ఎవరు చెప్పు అన్నిటికీ ఆధారం పరమాత్మ దాని ఎందే ఈ దేశము కాలము సకల ప్రపంచము ఇవన్నీ కూడా అధ్యస్థమే ఉన్నాయి ఆ పరమాత్మ దేని ఎందు ఉన్నది అని అంటే దానికో చెప్పాలి కదా దాని ఆధారం చెప్పాలి కదా మరి ఎవరు చెప్పండి మీరు చెప్పండి ఉందా ఏమన్నా ఆధారం పరమాత్మకు లేదు అందుకని అది ఎక్కడుంది అని అంటే ఎక్కడా లేదు అటువంటి పరమాత్మను లోపల బయట అని చెప్పుకుంటా ఇది మిథ్యా వ్యవహారం కాక మరేమిటి చెప్పండి అందువల్ల ఇది లోపలా లేదు బయట లేదు అనంటూ మనకు బృహదరణిక శృతి చెప్తుంది దానికి కారణము లేదు దాని యొక్క కార్యము లేదు అది లోపల లేదు బయట లేదు అని చెప్తుంది ఇది శృత్య ఈ విధంగా శృతి చేత మనకు తెలియబడుచున్నందువలన తస్య బాహ్యాంతర విభాగ అభావాత్ దానికి బాహ్యమోనంటూ లేదు లోపల అంటూ లేదు బాహ్యాంతర విభాగమే లేదు మీరు చెప్తూ ఉన్నారు దేహం లోపల ప్రకాశిస్తుంది దేహం బయట ప్రకాశిస్తుంది అని మీరు లోపల బయట అనేటువంటి ఈ దేశ విభాగాన్ని మీరు ఆత్మకు చెప్తున్నారు ఇది సముచితము కాదు ఇత్యాసంఖ్య ఆహా శ్లోకము పదహారు బహిరంతర విభాగోయం దేహాపేక్షో నిని విషయా బాహ్య దేశస్థ దేహస్ అంతరహంకృతి అయం బాహ్యాంతర విభాగా ఈ లోపల బయట అనేటువంటి ఏదైతే విభాగం ఏదైతే ఉన్నదో ఇది దేహాపేక్ష దేహం యొక్క అపేక్ష చేత చెప్పడం జరుగుతుంది ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధి ఉంది కాబట్టి ఈ దేహం అహం అహం అనేటువంటి స్ఫురించేటువంటిది అహంకారము ఆ అహంకారాన్ని విషయం చేసేది అంతర్ముఖ వృత్తి మరి బయట ఘట అయం ఘటహ అయం పటహ అనేటువంటి ఆకారంలో విషయం చేసేటువంటి ఏ వృత్తి ఉందో ఇది బహిరాకార వృత్తి అందుకని దేహం యొక్క లోపల దేహం యొక్క బయట అనేటువంటి ఏ వ్యవహారం ఉందో ఇది దేహం యొక్క అపేక్ష చేతనే కాని సాక్షిణి నా సాక్షి ఈ లోపల బయట అనేటువంటి దేశ లేదు ఎట్లా అంటే విషయా విషయాలు దేహం కంటే బయట ఉన్నాయి కాబట్టి బయట అని చెప్తున్నాం అహంకృతి అంటే అహంకారం దేహస్ అంతః అహమహన్ అనేటువంటి ఏ అహంకారం ఉన్నది దేహం లోపల ఉంది అని దేహం యొక్క లోపల బయట అనేది దేహాపేక్ష చేతనే కాని సాక్షిలో ఈ లోపల బయట అనేది ఏమీ లేదు అని తెలుసుకోవాలి టీకా ఏమీ పెద్దగా లేదు కష బాహ్యత్వం కషచత్వం ఇత విషయ ఇది లోపల బయట అని చెప్తున్నారు మరి ఏమి ఉన్నాయి లోపల బయట ఏమి అని ఈ విధంగా అడిగితే విషయాలు బయట ఉన్నాయి అహంకారం లోపల ఉంది అని ఉత్తరార్థంలో చెప్పాడు ఇప్పుడు పదిహేడవ శ్లోకానికి అవతారిక చూడండి నన్ను స్థిరస్థాయి తథా సాక్షి బహిరంత ప్రకాశయేత్ ఇది అవికారిణ సతహ స్వామీజీ ఇప్పుడు మీరు పదిహేనో శ్లోకంలో ఏమని చెప్పుకుంటూ వచ్చారు స్థిర బహిరంత ప్రకాశయత్ స్థిరంగా ఉండి ఉన్న చోటనే ఉండి లోపల బయట ప్రకాశిస్తుంది అని చెప్తూ వచ్చున్నారు ఇది అవికారిణ సతహ సాక్షి నిర్వికారమై ఉండి ఉండగా బహిరంతర అవభాసక్తి అయుక్త ఈ లోపల బయట ప్రకాశిస్తుంది ఈ ఉక్తి ఈ చెప్పుట ఏదైతే ఉందో ఇది అయుక్తముంది అంటాడు ఎందుకనంటే అహంఘటం పశ్యామీ అహమితి అంత అహంకార సాక్షిత ప్రథమత భాషక అనంతరం ఘటం పశ్యామిది ఘటాకారణ రూపేణ బహి నిర్గమ అనుభవాత్హ మన అనుభవం ఎట్లా ఉంది అనంటే మొట్టమొదటలో ఆంతర్యంలో అహం ఘటం పశ్యామి అనంటూ ఈ అహమాకారృత్తి కలుగుతుంది ఈ అహమాకార వృత్తికి సాక్షి ప్రకాశిస్తున్నాడు మొట్టమొదలు ప్రథమత భాషకహ మొట్టమొదలు అహమాకార వృత్తిని అంటే అహంకారాన్ని ప్రకాశిస్తున్నాడు మొదలు ఆ తర్వాత ఘటం పశ్చామే అని అంటూ బయట ఘటాకార వృత్తిలు ఉత్పన్నమైనప్పుడు ఘటం పశ్చామైనటువంటి వ్యవహారం జరుగుతుంది అంటే ఘటాదులను ప్రకాశిస్తున్నాడు తర్వాత మొట్టమొదటి అహంకారాన్ని ప్రకాశిస్తున్నాడు ఆ తర్వాత ఘటాదులను ప్రకాశిస్తున్నాడు ఇది అనుభవంలో ఉంది అంటే భిన్న కాలంలో మొట్టమొదలు లోపల ప్రకాశిస్తున్నాడు ఆ తర్వాత బయట ప్రకాశిస్తున్నాడు అంటే లోపల నుంచి బయటకు రావడానికి క్షణకాలమైన పడుతుంది కదా అంటే ఒక క్షణంలో లోపల ప్రకాశిస్తున్నాడు మరు క్షణంలో బయట ప్రకాశిస్తున్నాడు ఇది మన అనుభవంలో ఉంది కాని మీరు సాక్షికి ప్రకాశకత్వం ఎలా చెప్పారు ఏకయత్నైనా స్ఫురయ్యత ఒకేసారి ప్రకాశిస్తాడని మరి చెప్పారు ఇది ఎట్లా పోసగుతుంది మనకు అనుభవం ఉంది ఒక క్షణంలో లోపల అహంకారాన్ని ప్రకాశిస్తున్నాడు మరో క్షణంలో బయట ప్రకాశిస్తున్నాడు ఇది అనుభవం ఉంది మరి ఏకయత్నైన స్ఫూరయ్యత ఒకేసారి అన్నిటినీ ప్రకాశిస్తుంది అని మీరు చెప్తూ ఇది సంభవం కాదు ఒకవేళ లోపల బయట ప్రకాశిస్తుంది అంటే మరి లోపల ఉన్నవాడు బయటకు ఎట్లా మరి బయట ఉన్న ఘటాదులను ప్రకాశించాలంటే బయటకు రావాలి కదా మరి బయటకు రావాలంటే సాక్షి తన స్థానాన్ని వదిలి బయటకు రావాల్సి వస్తుంది అన్నప్పుడు సాక్షికి గమనా గమనాలు చెప్పవలసి వస్తుంది అన్నప్పుడు సాక్షిలో వికారం చెప్పవలసి వస్తుంది సాక్షి అయితే నిర్వికారుడని శాస్త్రం చెప్తుంది మరి సాక్షికి ఒకవేళ లోపలికి బయటకు వస్తున్నాడంటే అతనికి గమనా గమనాలు చెప్తే వికారత్వం సంభవిస్తుంది కదా ఇప్పుడు రెండు విధాలుగా కూడా దోషం పడుతుంది ఒకేసారి ప్రకాశిస్తాడు అని కూడా దోషమే ఎందుకంటే అక్కడ క్షణకాల వ్యవధానం ఉంది ఒకేసారి సంభవించడం లేదు అనుభవం లేదు మరి సరే లోపల బయటకు వచ్చి ప్రకాశిస్తాడంటే వికారి అని చెప్పవలసి వస్తుంది మరి కూటస్థునికి నిర్వికారమైనటువంటి ఆత్మకు వికారం చెప్పుట ఇది శాస్త్ర విరుద్ధం కదా మరి ఎలా చెప్తున్నారు స్థిరస్థాయి తథాసాక్షి బహిరంత ప్రకాశయ స్థిరస్థాయి ఉన్నాడని చెప్పుట లోపల బయట ప్రకాశిస్తున్నాడు చెప్పుట ఇది విరోధం కదా వ్యాఘాతం లాగా కనపడుతుంది ఇది అని ఈ విధంగా శంక చేస్తే అప్పుడు చెప్తున్నాడు సమాధానం పదిహేడో శ్లోకం చూడండి అంతస్థా సహై వాక్షనఃపున భాషుస్త చాంచల్యం సాక్షనా ఏం దోషం రాదురా చెప్తాను విను అంటాడు ఏమనంటే అంతస్థా దీహి దేహంలో ఉన్నటువంటి బుద్ధి అక్షేహి అంటే ఇంద్రియములతో సహా పునఃపున పలుమారు మళ్లీ మళ్లీ బహిహి బహిర్ విషయములపై యాతి పోది లోపల ఉన్నటువంటి ఈ బుద్ధి బాహ్య గటపటాది విషయాలను గ్రహించట కోసము అది మాటి మాటికి బయటకు వస్తూ ఉంటుంది మళ్ళీ లోపలికి పోతూ ఉంటుంది అత అందువలన బాహ్య బుద్ధిస్త చాంచల్యం ఈ బుద్ధిలో ఉన్నటువంటి చాంచల్యం అంటే లోపలికి రావడం బయటకు పోవడం లోపలికి రావడం బయటకు పోవడం అనేటువంటి బుద్ధిలో ఉన్నటువంటి చంచలత ఏదైతే ఉందో బాహ్య బుద్ధి స్థా అంటే సాక్షి కంటే భిన్నంగా ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి చాంచల్యమును వృథా వృథాగా నిష్ప్రయోజనంగా మూఢపురుషులు సాక్షిని ఆరోప్యతే సాక్షియందు ఆరోపిస్తున్నారు కాని వాస్తవంగా సాక్షి ఎందు లోపలికి పోవడం బయటకు రావడం అంటూ లేదు ఈ లోపల బయటకు పోవడం రావడం అనేది ఇది బుద్ధిలో జరుగుతుంది బుద్ధి లోపలికి బయటకు వస్తుంది పోతుంది అయితే బుద్ధిలో ఉన్నటువంటి ఈ చాంచల్యం ఏదైతే ఉందో అది సాక్షియందు ఆరోపించడం జరుగుతుంది ఆరోపించడం అంటే వాస్తవమా ఆరోపమంటే వాస్తవం కాదు అంటే సాక్షి ఎందు ఈ చాంచల్యము లోపలికి బయటకు గమనాగమనాలు అనేటువంటి చప్పుట సంభవించదు అది శాస్త్రం ఏ విధంగా నిర్వికార రూపం చెప్తుందో అది అట్లే ఉంది నిర్వికారంగానే ఉంది దానిలో ఎలాంటి వికారము లేదు ఎక్కడున్నాయి గమనా గమనాలు అని అంటే బుద్ధి ఎందు ఉన్నాయి బుద్ధి యందు ఉన్నటువంటి చాంచల్యము సాక్షి యందు ఆరోపించడం జరిగింది సత్యం కాదు వాస్తవం కాదు అని శ్లోకం ద్వారా చెప్పాడు చూడండి దృష్ట గ్రాహకత్వ దేహాంతరావస్థిత రూపాది గ్రహణాయ చక్షురాది ద్వారా భూయో నిర్గచ్చతి తన్నిష్టం చాంచల్యం తాసకే సాక్షి ఆరోప్యతే అతల్యం దృష్ట గ్రాహకత్వేన దేహాంతర అవస్థిత బుద్ధి దేహం లోపల అహమాకారకమైనటువంటి అహంకారమును అంటే సాభాస అహంకారమును విషయం చేస్తుంది అంతర్ముఖ వృత్తికి విషయం ఇంత చెప్పాం కదా అంతర్ముఖ వృత్తికి విషయం ఎవరు అహంకారం బహిర్ముఖ వృత్తికి విషయాలు అంటే లోపల ఉన్నటువంటి అహంకారాన్ని విషయం చేస్తూ అహమాకార వృత్తి కలుగుతుంది ఈ వృత్తి ఎవరిది అని అంటే బుద్ధి యొక్క పరిణామం ఈ బుద్ధి అహం అహంకారాన్ని ఆంతర్యంలో ప్రకాశిస్తుంది అంటే అహంకారాన్ని విషయం చేస్తుంది ఆ బుద్ధి దేహం బయటకు వెళ్లి ఘటాదులను విషయం చేయడానికి అది బయటకు నిర్గమనం అవుతుంది ఇంద్రియాల ద్వారా అక్షయి అంటే ఇంద్రియాల ద్వారా అది బయటకు వెళ్ళుతుంది ఈ ప్రకారంగా బుద్ధి లోపలకు బయటకు లోపలకు బయటకు ఇది గమనాగమనాలు చేస్తుంది కాబట్టి బుద్ధిలో ఈ చాంచల్యం ఏదైతే ఉందో గమనాగమనం ఏదైతే ఉందో అది సాక్షి వృథాగా ఆరోపించడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు దుష్ట గ్రాహకత్వైన దేశాంతరావస్థిత బుద్ధి అహమహం అహంకారాన్ని విషయం చేస్తున్నటువంటి బుద్ధి ఆంతర్యం నుండి దేహం లోపల నుండి అది ఇంద్రియాల యొక్క సహాయం చేత చక్షురాది ద్వారా రూపాది గ్రహణాయ శబ్దాది విషయాలను గ్రహించటం కోసము శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా అది బయటకు వెళుతుంది వాస్తవంగా రెండు ఇంద్రియాల ద్వారానే బయటకు వెళుతుంది శ్రోత్రము మరియు చక్షు ఇంద్రియం ద్వారానే బయటకు వెళుతుంది కానీ మిగతా ఇంద్రియాలలో అది కేవలం గోరకాల వ్యాపించి ఆ గోళకాలతో సంబద్ధమైనటువంటి విషయాలను అక్కడ ఉండే గోళకాల ఎందు ఉండే గ్రహిస్తుంది సరే ఆ విషయం అట్లా ఉండాలి మొత్తం మీద బాహ్య విషయాలను గ్రహించాలి అంటే ఈ చక్షురాది గోళకాల ద్వారా బయటకు రావాలి అది బాహ్య విషయాలను గ్రహించగలుగుతుంది అందుకని మరి బాహ్యమైనటువంటి రూపాదులను గ్రహించాలంటే చక్షురాది ఇంద్రియాల ద్వారా అది భూయో భూయో నిర్గచ్చతి మళ్లీ మళ్లీ అది బయటకు వస్తుంది తాచ ఆ విధంగా అది లోపల బయటకు వస్తున్నటువంటి ఆ బుద్ధిలో ఉన్నటువంటి చాంచల్యం తన్నిష్టం చాంచల్యం అంటే బుద్ధిస్త చాంచల్యం బుద్ధిలో ఉన్నటువంటి ఈ గమనాగమనాత్మకమైనటువంటి చంచలత తే ఆ కూడా భాషకం సాక్షియందు సాక్షిని ఆరోప్యతే సాక్షియందు వృధాగా ఆరోపించడం జరుగుతుంది నా వాస్తవం సాక్షిని చాంచల్యం కానీ వాస్తవంగా సాక్షియందు ంచలత గమనా గమనాలు వికారము లేదు అని తెలుసుకోవాలి సరే ఈ బుద్ధి ఎందున్నటువంటి చాంచల్యం సాక్షియందు సాక్షి ఎందు ఆరోపించబడుతుంది అని చెప్పుకుంటూ వచ్చాం కదా అది ఎలాగా దాని దృష్టి అంత సహితంగా గృహాంతర్గత స్వల్పో గవాక్షాదాత పోచల త్రహ హస్తే నర్త్య మానే పోయథ గవాక్షాత్ అంటే కిటికీలో నుండి గృహాంతర్గత గృహంలోకి ప్రవేశించినటువంటి స్వల్పహ ఆతపహ ఇంచుకంటి ఎండ సూర్యకిరణాలు అచలహ నిశ్చలమయ్యే ఉన్నప్పటికీ తత్ర ఆ సూర్యకిరణాల యందు హస్తే నర్త్యమానే సతి చేయిని గనక కదిలిస్తూ ఉన్నట్లయితే అంటే ఒక పురుషుడు తన చేతిని ఆ ఎండలో ఉంచి చేతిని ఈ విధంగా ఇటు అటు కదిపాడు అనుకోండి కదిపినప్పుడు అక్కడ మనకు ఆతపహ ఆ ఎండనే కదులుతున్నట్లు వలే గోచరిస్తుంది మృత్యతి ఇవ కదులుతున్నట్టు మనకు తోస్తుందో అట్లే సాక్షి కూడా ఈ బుద్ధిలో ఉన్నటువంటి చాంచల్యము సాక్షి అందు ఆరోపింపబడి ఈ చాంచల్యం ఉంది గమనా గమనాలున్నాయి లోపలికి బయటకు వచ్చే లోపల అహంకారాన్ని ప్రకాశిస్తుంది బయట గట పటాదులను ప్రకాశిస్తుంది అనేటువంటి వ్యవహారము ఇది ఆరోపితమైనటువంటి వ్యవహారం జరుగుతుంది వాస్తవంగా చాంచల్యము బుద్ధి అందు ఉంది ఎట్లా అంటే దృష్టాంతం ఇచ్చాడు కిటికీ నుండి మన ఇంటిలో సూర్యకిరణాలు ప్రవేశించిన అప్పుడు అక్కడ మన చెయ్యిని ఈ విధంగా నృత్యం చేసినట్టు అంటే ఇటు అటు ఆడించినట్లయితే ఆ సూర్యకిరణాలలోనే కదిలిక ఉన్నది అని మనకు అనిపిస్తుంది చిన్నపిల్లలు చాలా ఆడుకుంటారు ఈ విధంగా మరి చూసే ఉంటారు మీరు కూడా చేసే ఉంటారు ఆ సూర్యకిరణాలే ఆ ఎండనే కదిలినట్టు అనిపిస్తుంది చేతిని ఆడించినట్లయితే అట్లా సాక్షి ఆరోపణ జరుగుతుంది బుద్ధిలో జరుగుతుంది క్రియ వాస్తవంగా సూర్యకిరణాల్లో క్రియ ఉందా చేతిలో ఉన్నది క్రియ కానీ చేతిలో జరుగుతున్నటువంటి క్రియ సూర్యకిరణాల్లో ఆరోపింపబడుతుంది సూర్యకిరణాలు కదులుతున్నట్టు వలె తోస్తుంది ఆరోపణ జరుగుతుంది అట్లే బుద్ధి ఎందుకంటే క్రియ వ్యాపారం చంచలత సాక్షి ఎందు ఆరోపించడం జరుగుతుంది ఇంకా అనేకమైన దృష్టాంతాలు తెలుసుకోవడానికి వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు మేఘాలు పయనిస్తూ ఉన్నాయి ఆ మేఘాల వెనుక ఆ చంద్రుడే పయనించినట్టు వేల మనకు అనుభవం ఉంది కదా మనకు కాని సత్యమా ఆరోప భ్రాంతి మేఘాలు కదులుతూ ఉన్నాయి మేఘాల యొక్క కదలిక చంద్రుని యందు ఆరోపించబడుతుంది చంద్రుడే ఆ మేఘాల నుండి ఆ ఒక మేఘంలో దాచుకొని పోయి మళ్ళీ ఇంకోమేఘం నుంచి బయటకు వచ్చినట్టుగా ఏమైనా కనిపిస్తూ ఉంటుంది కాని వాస్తవంగా అట్లా కదలిక ఉందా చంద్రుడు ఉన్న చోటే ఉన్నాడు కానీ కదలిక ఎక్కడుంది మేఘాలయ ఎందు ఉంది కానీ మేఘాలయ ఉన్నటువంటి కదలిక చంద్రుని ఎందు ఆరోపించబడుతుంది అట్లే మనము ప్రయాణం చేస్తూ ఉంటాము కదా ఒక నౌక ఒక ట్రైన్ పైన మనం ప్రయాణం చేస్తూ అది వేగంగా మనం ప్రయాణం చేస్తు ఉంటాము అప్పుడు మనము ఏ వైపుకైతే ప్రయాణం చేస్తున్నామో దానికి విపరీతమైనటువంటి దిశలో మన పక్కన చెట్లు చేమలు గుట్టలు మొదలైనటువంటి అన్ని కూడా అవి పరిగెడుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటాయి వాస్తవంగా చెట్లు పరిగెడుతున్నాయా మనం ట్రైన్ పరిగెడుతుందా చెప్పండి చెట్లు పరిగెడుతులేవు ఈ రైలు ప్రయాణం చేస్తూ ఉన్నది అతివేగంతో కదలిక ఎక్కడుంది ైల్లో ఉంది మనలో ఉంది రైలుతో పాటు మనం కూడా వేగంగా పోతున్నాం కదా కదలిక మనలో ఉంది ట్రైన్లో ఉంది కానీ చెట్లలో లేదు కానీ చెట్లు పరిగెడుతున్నట్టు బ్రాంత్ అయితే అంటే ఒక దగ్గర చలనం ఉంటే ఆ చలనం ఆ చాంచల్యం ఇంకో దగ్గర ఆరోపించబడుతుంది అవునా లేదా కాబట్టి ఇట్లా అనేక దృష్టాంతాలు చెప్పుకోవడానికి వస్తుంది అంటే ఇది ఆరోపమే సాక్షి ఎందు ప్రకాశనం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది బుద్ధి యొక్క చాంచల్యం వలన సాక్షి ఎందు ఆరోపించబడుతుంది గాని వాస్తవము కాదు అని తెలుసుకోవాలి భాషకే భాష్య చాంచల్య ఆరోప కో దృష్ట ఇంఖ్య ఆహా భాష్యంలో ఉన్నటువంటి చాంచల్యం భాషకుని ఎందు ఆరోపించుట ఇది ఎక్కడ అనుభవం ఉంది స్వామీజీ అని అంటే దృష్టాంతం చెప్పాడు గృహాంతర్గత స్వల్ప గవాక్షాత్ ఆతపో అనంటవా గృహాంతర్గత స్వల్ప ఆతప అచలహర్ కిటికీ నుండి వస్తున్నటువంటి సూర్యకిరణాలు ఆ ఎండ అది అచలమే ఉంది స్థిరంగానే ఉంది దానిలో ఏం కదలిక లేదు కాని త్ర అంటే తస్మిన్ ఆతపే ఆ ఎండలో ఆ సూర్యకిరణాల ఎందు పురుషేన హస్తే నర్తమానే ఒకనొక పురుషుడు అక్కడ చెయ్యిని ఈ విధంగా కదిలించినట్లయితే ఆడించినట్లయితే ఇటు అటు కదిలించినట్లయితే ఇతస్త చల్యమానే యత ఆతప్యతీవ అనగా చలతీ ఇవ లక్ష్యతే నూ చలతి ఇత్యర్థ ఆ చెయ్యిని ఇటు అటు ఆడించినట్లయితే ఆ చలనం చేతిలో ఉంది కాని ఆతపమున్నందు కిరణాల ఎండయందు లేదు కాని ఆరోపించబడుతుంది ఆ ఎండ ఆ కిరణాలే కదులుతున్నట్టుగా ఆరోపించడం జరుగుతుంది కానీ వాస్తవంగా నతు చలతి ఆ సూర్యకిరణములు ఆ ఆతపము చలించడం లేదు పంతొమ్మిదో శ్లోకం చూడండి నిజ స్థానస్థిత సాక్షి బహిరంతర్గమా గమౌ అకన్ బుద్ధి చాంచల్యాత్తివ తిజస్థాన స్థిత సాక్షి నిజస్థానంలో ఉన్నటువంటి స్వస్థానంలో ఉన్నటువంటి సాక్షి అయి ఉన్నటువంటి పరమాత్మ బహి అంతమర్వన్ లోపలికి బయటకు గమనాగమనాలు చేయుట అనేది వ్యాపారము వాస్తవంగా చేయకున్నను బుద్ది చాంచల్యాత్ బుద్ధి యొక్క చంచల స్వభావం వలన తథా అంటే బుద్ధి యొక్క చాంచల్యం అనుసరించి కరోతీవ చేస్తున్నట్టు వలె కనిపిస్తుంది నిజంగా సాక్షి అయినటువంటి పరమాత్మ స్వస్థానంలోనే ఉన్నాడు అటు అతనికి గమనాగమనాలు లేవు గమనా గమనాలు చేయాల్సినటువంటి అవసరమూ లేదు ఎందుకంటే అతడు సర్వ వ్యాపకుడు కాబట్టి స్వస్థానం సర్వ ఇంద్రియ వ్యాపారాలను బుద్ది యొక్క వ్యాపారాలను చిదాభాసు అన్నిటినీ ప్రకాశిస్తాడు ఆ సామర్థ్యం సాక్షిలో ఉంది మరి వాస్తవంగా గమనా గమనాలు ఎక్కడున్నాయి అని అంటే బుద్ధి ఎందు ఉన్నాయి అతని ఎందు లేవు సాక్షి ఎందు లేవు కాని సంబంధించినటువంటిది ఈ వ్యాపారము ఈ గమనా గమనాలు అని తోస్తుంది సత్యం కాదు సాక్షికి బయటకు లోపలకు పోవాల్సినటువంటి అవసరం లేదు సాక్షి ఎక్కడా లేదు చెప్పండి లోపల ఉంది బయట ఉంది అంతటా ఉంది ఈ విధంగా మనం ఇంట్లో ఒక విద్యుత్ దీపాన్ని ఒక హోల్డర్ లో పెట్టి ప్రకాశింపజేస్తాము అంటే ఆ హోల్డర్ లోపల ఎప్పుడైతే మనం ఆ బల్బును పెట్టామో స్విచ్ ఆన్ చేయగానే వెంటనే ప్రకాశం వస్తుంది అంటే ఆ విద్యుత్తు దీపం ద్వారా మన ఇంటి లోపల ప్రకాశిస్తుంది ఇది మనకు అనుభవం ఉంది కదా ఆ హోల్డర్ నుంచి ఆ దీపాన్ని తీసి మనం ఇంటి ముంగిట ఉన్నటువంటి హోల్డర్ కు అనుకోండి అప్పుడు అక్కడ ప్రకాశిస్తుంది ఇంటి బయట ప్రకాశిస్తుంది ఆ దీపం ద్వారా అయితే ఈ విద్యుత్తు అనేది ఇంటి లోపల ఉంది ఇంటి బయట కూడా ఉంది అంతటా మనం ఫిట్ చేసి పెట్టింది ఉన్నది కదా విద్యుత్తు లోపల బయట అది పురసిద్ధమే ఉంది కాని బల్బును ఎప్పుడైతే మనం అమర్చామో హోల్డర్ తో అప్పుడు ప్రకాశించింది ఆ బల్బును లోపల అమరిస్తే లోపల ప్రకాశించింది బయట అమరిస్తే బయట ప్రకాశించింది అయితే ఈ విద్యుత్ లోపలకు బయటకు పోతుందా చెప్పండి బల్బు ఏదైతే ఉందో దాన్ని మనం లోపల బయట అమర్చినప్పుడు లోపల అమరిస్తే లోపల ప్రకాశిస్తుంది బయట అమరిస్తే బయట ప్రకాశిస్తుంది కానీ బల్బులో చంచలత ఉంది బల్బులో మనము ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పెడుతున్నాం అంటే ఈ చంచలత ఈ చాంచల్యము ఇది బల్బులో ఉంది విద్యుత్ ఉందా విద్యుత్ లోపల ఉంది బయట ఉంది అంతటా ఉంది దానికి లోపల బయట పోవలసిన అవసరం లేదు అంతటా ఉంది కాబట్టి అంతటా ఉన్నటువంటి వస్తువుకు అక్కడిక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉండదు ఏది పరిచ్ఛిన్నం ఉంటుందో అది లోపలకు బయటకు పోయేది సంభవిస్తుంది అట్లా బుద్ధి లోపల ఉన్నప్పుడు లోపల అహంకారాన్ని ప్రకాశించింది సాక్షి ఆ బుద్ధి బయటకు వెళ్లి వ్యాపించినప్పుడు ఘటాదులను ప్రకాశించింది సాక్షి అయితే స్వామిజీ మరి సాక్షి స్వయం ప్రకాశం కదా మరి బుద్ధి లేకుండానే ప్రకాశించాలి అని అంటే అవసరం లేదు సాక్షికి ప్రకాశించాల్సినటువంటి అవసరమే వచ్చింది సర్వత్ర స్వమహిమ లోపల ఉంది దానికి ప్రకాశించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు చిదాభాసునికి అవసరం వచ్చింది లోపల బయట ప్రకాశించేది ఆ చిదాభాసుడు సాక్షి యొక్క ప్రకాశం ప్రకాశిస్తున్నాడు బుద్ధి అనేటువంటి ఉపాధి ద్వారా కాని ఈ బుద్ధి ఈ ఇంద్రియాలు ఈ చిదాభాసుడు లేకుండా గానీ సాక్షి అది స్వయం ప్రకాశ రూపమే ఉంది ఏ విధంగా విద్యుత్తులో ప్రకాశకత్వము అది ఎక్కడున్నా ఉంది అంతటా వ్యాపించి ఉంది మనం ఎక్కడెక్కడైతే అమర్చి పెట్టామో తీగలను అక్కడెక్కడ విద్యుత్ ఉంది ఆ విద్యుత్ లోపల ప్రకాశకత్వం లేదా కాని మరి ప్రకాశిస్తుందా దీపాన్ని పెట్టేంత వరకు అది ప్రకాశించడం లేదు బల్బును పెట్టకపోతే అది ప్రకాశించడం లేదు ప్రకాశించినంత మాత్రాన ప్రకాశకత్వం లేదా ఆ విద్యుత్ ప్రకాశకత్వం లేకపోతే దీపాన్ని పెట్టినప్పుడు కూడా ప్రకాశించకూడదు బల్బును పెట్టినప్పుడు కూడా ప్రకాశించకూడదు ఒకవేళ దాని ప్రకాశకత్వం లేకపోతే ప్రకాశకత్వం స్వరూపత ఉంది కాని ప్రకాశించుట అనేటువంటి వ్యవహారం ఉపాది ఉన్నప్పుడే జరుగుతుంది ఇది బాగా గమనించాలి అంటే ప్రకాశించుటకు సాక్షికి ఏం అపేక్ష లేదు అది స్వయం ప్రకాశమే ఉంది దానితో సంబద్ధమైనప్పుడు ఉపాధి ఆ ప్రకాశకత్వం అది ప్రకటమవుతుంది అంతే బుద్ధి అనేటువంటి ఉపాధి ఉన్నప్పుడు ఆ ఉపాధి ద్వారా సాక్షి యొక్క ప్రకాశకత్వము మనకు స్పష్టమవుతుంది అనుభవానికి వస్తుంది ప్రకటమవుతుంది ని బుద్ది లేకపోతే సాక్షిలో ప్రకాశకత్వం లేదు ఇట్లాగే లేదు బల్బు లేకపోతే విద్యుత్ లోపల ప్రకాశకత్వం లేదని అంటావా అట్లా లేదు ప్రకాశ రూపమే ఉంది అది కాని ఉపాధి ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది లేకపోతే సోమయమలో ఉంటుంది అంతే అది సాక్షి యొక్క మహిమ సాక్షికి ప్రకాశించేది ఏం అవసరం లేదు అసలు సాక్షి అనేటువంటి వ్యవహారం కూడా అది మిథ్యనే కేవలం శుద్ధ చైతన్యం ఉంది అది ఇప్పుడు ముందు చెప్తున్నాడు గ్రంథకర్త సాక్షిత్వం కూడా సాక్ష్య పదార్థాలను అపేక్షించి శుద్ధ చైతన్యం సాక్షిత్వం మనం ఆరోపించి చెప్తున్నామే కాని ఎందుకంటే దృశ్య పదార్థాలు సాక్షి ఎందు ఉన్నాయి అధ్యస్థమైనటువంటి దృశ్య పదార్థాల యొక్క అపేక్ష చేత ఆ అధిష్టానమైనటువంటి శుద్ధ చైతన్యంలో సాక్షిత్వం వచ్చింది కానీ వాస్తవంగా సాక్షిత్వం కూడా మిథ్యనే ఆరోపమే సర్వగతత్వము అనేది దేశమును అపేక్షించి సర్వగతుడు అని చెప్తాము అన్ని దేశాల్లో ఉన్నది కాబట్టి సర్వగతుడు అన్ని దేశాలే అధ్యస్థం ఉన్నాయి సాక్షి ఎందు అసలేవు వాస్తవంగా దానికి సర్వగతత్వం ఎలా చెప్తావు చెప్పండి దృశ్య పదార్థాలు దాని ఎంత అధ్యస్థం ఉన్నందువలన సాక్ష్య పదార్థాలు దానియంద అధ్యస్తం ఉన్నాయి లేవు కానీ వాస్తవంగా సాక్షిత్వం దానియందు ఎలా చెప్తావు అందుకని సాక్షిత్వము ఆరోపితమే అందుకు సాక్ష్య పదార్థాలు ఆరోపితములు అందువల్ల సాక్షి ఎందు సాక్షిత్వము ఆరోపితమే సర్వగతత్వం కూడా దేశము అపేక్షించి దేశమే మిథ్య అదే అధ్యస్థం అన్నప్పుడు దేశాపేక్షత వచ్చినటువంటి సర్వగతత్వం కూడా మిథ్యనే అందుకని అంతర్యామే కాదు సూత్రాత్మ కాదు సర్వజ్ఞుడు కాదు సర్వవ్యాపకుడు కాదు సర్వప్రకాశకుడు కాదు సాక్షి కాదు కూటస్థుడు కాదు ఏదీ కాదు తదేకు వశిష్ట శివ కేవ ఇవన్నీ కూడా మిథ్యా ఉన్నాయని నిశ్చయం చేసుకున్న పిదప అవశేషంగా మిగిలేది తానే క్రమంగమన మన గ్రంథకర్త చెప్తాడు ఇరవై శ్లోకం చూడండి నిజస్థాన స్థిత పూర్వ శ్లోకంలో నిజస్థాన స్థిత సాక్షి బహిరంతర్ గమాగవ అని చెప్పుకుంటూ వచ్చాడు గదా వాస్తవంగా తాను ఏమి గమనా గమనాలు చేయటం లేదు బుద్ధిలో గమనా గమనాలు చాంచల్యం ఉంటే అది సాక్షి అని ఆరోపించబడింది కాని తాను మాత్రం నిజస్థానంలోనే ఉన్నాడు అని తెలుసుకోవాలి ఈ నిజస్థానం అంటే ఏమిటి దానికి కొంచెం స్పష్టం చేశాడు అచ్యుతరాయుల వారు నిజస్థానం అనంటే నిజస్యోజక మూలాజ్ఞానస్థానం అధిష్టానం బ్రహ్మ త్ర స్థా ఇంత చక్కగా చెప్పాడు నిజస్థానం అంటే ఏమిటి అనంటే నిజస్య స్వ ప్రయోజక మూలాజ్ఞానస్ అజ్ఞానమునకు సాక్షి ఎవరు కూటస్థుడు ఈ కూటస్థులలో సాక్షిత్వం ఎట్లా వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది ఎందుకు సాక్ష్యమైనటువంటి అజ్ఞానం ఉంటేనే కూటస్థునికి సాక్షిత్వం వచ్చింది సాక్ష్యమే లేకపోతే సాక్షిత్వం ఎక్కడిది అందుకని సాక్షిత్వము అజ్ఞానమూలకము అజ్ఞాన అంటాడు అందువల్ల అజ్ఞాన మూలకముగా ప్రాప్తమైనటువంటి సాక్షిత్వము కలిగినటువంటి ఏ కూటస్థుడు ఉన్నాడు ఆ అజ్ఞానానికి అధిష్టానమై ఉన్నాడు దానికి స్థానం ఉన్నాడు నిజ అంటే అజ్ఞానానికి అధిష్టాన రూపమై ఉన్నటువంటి బ్రహ్మ తన స్వరూపంలో అంటే అధిష్టాన రూపంలో ఉన్న చోటనే ఉంది సాక్షి అంటే బ్రహ్మ సాక్షి బ్రహ్మ స్వరూపు యొక్క నహి గంధ సాక్షి బ్రహ్మ ఒకటే భేదగంధం కూడా లేదు అందుకని ఈ సాక్షి రూప బ్రహ్మము తన స్థితి లోపల తన స్వరూపం లోపల తానే ఉంది అంటే అధిష్టాన రూపంలో అది ఉన్న చోటనే ఉంది కాని ఈ బుద్ధి ఆ సాక్షి ఎందు అధిష్ఠితమయ్యి అది కదురుతూ ఉంది దాని ఎందు ఉంది కదలిక అధిష్టానంలో లేదు అది ఎట్లుందో అట్లే ఉంది అటువంటి నిజస్థాన స్థిత సాక్షి అని చెప్పుకుంటూ వచ్చామే ఇక్కడ నిజ స్థానం అంటే ఒక దేశం చెప్తున్నారా మీరు బాహ్యది దేశంలో ఉండి ప్రకాశిస్తున్నాడు అని బాహ్య ఆది అంటే లోపల బయట అనేటువంటి దేశాలే ఆ సాక్షికి నిజ అంటారా అని ఈ విధంగా శిష్యుడు మళ్ళీ శంకిస్తే ఉచతే నైత్యాహ సమాధానం చెప్తున్నాడు ఇరవయో శ్లోకం ద్వారా ంతర సాక్షర్దేశ చేతనంటే ఉభౌ ఈ రెండు అంటే బాహ్య దేశము ఆంతరదేశము అనేటువంటి ఏదైతే పూర్వ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చామే అవి బుద్ధే హే దేశములవి బుద్ధి యొక్క సంచార భూములు అంటే లోపల బయటకు పోవడం రావడం అనేది బుద్ధే కదా మరి లోపల అనే బయట అనేది బుద్ధి యొక్క దేశములు బుద్ధి సంచార భూములు అది తత అందుచేత సాక్షి అయినటువంటి పరమాత్మ బాహ్యహ బాహ్య ప్రదేశం కలవాడు నా కాదు అంతరహ అంటే అంతర దేశం కలవాడు నా కాదు అంటే అతనికి లోపల బయట అనేటువంటి దేశాలు లేవు ఈ దేశాలు బుద్ధి సంచార భూములు సాక్షి మాత్రం అధిష్టాన రూపంలో ఉన్న చోటే ఉన్నాడు ఎత్ర ఏ దేశమున బుద్ధి అది అశేష బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉపశమిస్తాయో బుద్ధి మొదలైన యొక్క ఉపశాంతి ఎప్పుడు కలుగుతుందో అచ్చట అంటే ఈ బుద్ధి ఇంద్రియాలు మొదలైనటువంటి వాటి యొక్క సంచారం లేనప్పుడు అచ్చట ఆ సంచారం లేని చోట సహా పరమాత్మ భాతి అస్తిచ ప్రకాశిస్తూ ఉంది మరి విద్యమానం ఉంది అంటే బుద్ధియాదుల యొక్క అభావ దశలో కూడా బుద్ధియాదుల యొక్క అభావ దేశంలో కూడా సాక్షి ఉంది ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములు బుద్ధి లోపలకు బయటకు వస్తుంటాయి పోతూ ఉంటాయి వీటికి బాహ్యాంతర దేశముల సంచారం ఉంది కాని సాక్షి మాత్రం ఉన్న చోటే ఉంది అంటే అధిష్టాన రూపంలో ఉంది సాక్షికి దేశాలు లేవు ఈ బయట దేశము లోపల దేశము అనేది బుద్ధి యొక్క సంచార భూములే గాని సాక్షి యొక్క దేశములు కావు ఈ ఇంద్రియాలు గాని బుద్ధి గాని ఎక్కడ ప్రవేశింపవో అది సాక్షి యొక్క దేశము అంటే తన స్వమహిమలో ఉంటుంది అక్కడ ఇంద్రియాల యొక్క ప్రవృత్తి గానీ బుద్ధి యొక్క ప్రవృత్తి గాని లేదు అది దాని దేశము అంటాడు దేశం చెప్పే తాత్పర్యం లేదు కాని అధిష్టాన రూపంలో ఉంటుంది అని చెప్పుట ఇక్కడ వివక్ష ఉంది అచ్యుతరే టీకా ఫలితమాహ న ఇంటే సాక్షికి లోపల బయట అనేటువంటి దేశాలు ఈ రెండు కూడా లేవు తేతు అక్కడ హేతు చెప్పాడు బుద్ధి ఇత్యాదిన బుద్ధి అశేష సంశాంతవు అని చెప్పాడు ఏమంతరిహి అంటే బుద్ధి ఇంద్రియాల యొక్క ఉపశమనం ఎక్కడైతే సాక్షి ఉంటుందో అదే దాని దేశము తత్ర భాతి అస్తి అక్కడ ఉంటుంది ప్రకాశిస్తుంది బుద్ధి మరియు ఇంద్రియాలు ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది లేనప్పుడు ప్రకాశిస్తుంది అదే దాని యొక్క దేశము కాని బుద్ధి యొక్క దేశాలు కావు లోపల బయట దేశాలు కావు సాక్షికి ఏమంతరిహి సాక్షి కుతీహ బుద్ధి ఆది అంటే వాస్తవంగా చెప్పే తాత్పర్యం ఏంటంటే అవాంగ్ మనసమ్య బ్రహ్మణి ఏవ సాక్షి నిరూపిత సాక్షిత్వ ప్రయోజక అజ్ఞాన సాక్షితి వ్యవహార జాయతే అతే సహ అస్తిర్థ వాస్తవంగా సాక్షి అభిన్న బ్రహ్మం అది ఎట్లా ఉంది అంటే అవాంగ్ మనస్సగమ్యం అంటే అది వాక్కు విషయం కాదు మనస్సుకు విషయం కాదు మనస్సుకు గోచరం అయ్యేది కాదు వాక్ అనే ఉపలక్షణం చేత ఇతర ఇంద్రియాలకు వేటికి కూడా అది తెలియబడేది కాదు కాని ఆ సాక్షికి సాక్షిత్వం ఎలా వచ్చింది అని అంటే సాక్ష్య నిరూపిత సాక్షిత్వ ప్రయోజక అజ్ఞానేనా అజ్ఞాన కల్పితమైనటువంటి అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి దృశ్య రూప సాక్ష్యముల యొక్క అపేక్ష చేత వచ్చినటువంటి సాక్షిత్వము సాక్షిలో వ్యవహారం జరుగుతుంది సాక్షి అని కాని వాస్తవంగా అజ్ఞానం గాని తత్కార్యం అత్యంత అభావం దానికి సాక్షిత్వమే లేదు ఈ మిథ్యాభూతమైనటువంటి అజ్ఞాన తత్కార్యం యొక్క అపేక్ష చేత దృశ్యం యొక్క అపేక్ష చేత సాక్ష్యం యొక్క అపేక్ష చేత చైతన్యం నందు సాక్షిత్వము వ్యవహరింపబడుతుంది వాస్తవంగా లేదు అందుకని ఆ అజ్ఞాన తత్కార్యమునకు అధిష్టాన రూపంలో అది అస్థి భాతి ఉంది ప్రకాశిస్తుంది అధ్యస్థమునంతటిని కూడా ప్రకాశిస్తుంది కదా అధ్యస్థ పదార్థాలు దేని చేత ప్రకాశింపబడతాయి అధిష్టానం చేతనే ప్రకాశింపబడతాయి మరి అధిష్టానం కంటే భిన్నంగా ఇంకొకరు ప్రకాశం ఎవరు ఉన్నారు చెప్పండి అందువల్ల సాక్షికి దేశం అంటే అధిష్టాన రూపమే దాని దేశం అంతే స్వమహిమలో అది ఉంటుంది దాని ఎందు ఇవన్నీ అధ్యస్థమై వ్యాపారాలు చేస్తూ కానీ సాక్షి ఎందు ఏ వ్యాపారము లేదు సూర్యుని యొక్క వెలుగులోనే మనం అందరం కూడా మనం మన వ్యాపారాలు చేసుకుంటున్నాము కానీ సూర్యులో ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా లేవు అది ఉన్న చోటనే ఉంది ఉన్న స్థానంలో ఉండి ప్రకాశిస్తూ అంతే దాని వెలుగులో మనం అందరం క్రియలు వ్యాపారాలు అన్ని చేసుకుంటూ ఉన్నాము కానీ మన వ్యాపారాలకు ఆయనకు ఏం సంబంధం లేదు ఆయన ఎందుకు ఏ వ్యాపారం లేదు ఉన్న చోట ఉండి ప్రకాశిస్తున్నాడు అట్లా సాక్షి యొక్క వెలుగులో ఈ బుద్ధి ఇంద్రియాలు చిదాభాసుడు ఇవన్నీ కూడా వ్యవహారాలు చేస్తున్నాయి కానీ సాక్షికి ఈ వ్యవహారాలకు ఏం సంబంధం లేదు సాక్షి ఎందుకు ఈ వ్యవహారాలు లేవు సాక్షి అధిష్టాన రూపంలో ఉన్న చోటే ఉండి ప్రకాశిస్తో ఉన్నాడు వాస్తవంగా విచారం చేస్తే సాక్షి ఎందు సాక్షిత్వమే లేదు సాక్షిత్వం లేకపోతే మాత్రం చైతన్యం లేదా ఉంది మనం ఏ వ్యాపారాలు లేకుండా రాత్రి పూట మనందరం నిద్రపోతాము నిద్రపోయినప్పుడు సూర్యునిలో ప్రకాశకత్వం లేదా సూర్యుడు ప్రకాశించకుండా సూర్యునికి అంధకారం వస్తుందా లేదు సూర్యుడు జోంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు అంధకారం మనకు ఆయనకు లేదు భూమి తిరుగుతూ ఉంటే సూర్యునికి విముఖమైన మనం విముఖమైనందువలన మనకు భూమి యొక్క నీడనే అంధకారం వలే చీకటి వలే రాత్రి వలే తోస్తుంది కాని సూర్యునియందు ఈ అంధకారం వచ్చిందా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు తానున్న చోట తానుండి ప్రకాశిస్తున్నాడు కానీ భూమి భ్రమణం చేత మనం సూర్యునికి విముఖమైనందువలన ఆ భూమి తిరుగుట మన లోపల కూడా క్రియ అనేటువంటి వ్యాపారం జరిగి మనం కూడా సూర్యునికి విముఖమై దూరం అయిపోయి ఆ భూమి యొక్క నీడలోనికి వచ్చేసినాం కాబట్టి మనకు రాత్రి ఆనపడుతుంది కాని సూర్యుని ప్రకాశం లోపమైందా సైన్స్ కూడా చెప్తుంది కదా ఈ రోజుల్లో సూర్యుల్లో అంధకారం లేదు సూర్యుడు ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉన్నాడు మన లోపల క్రియలు వ్యాపారాలు ఈ రాత్రి పగలు ఋతువులు కాలము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ సూర్యుల్లో ఏ ఋతువులు లేవు ఏ కాలం లేదు ఏ రాత్రి లేదు ఏ పగరు లేదు ఏ వ్యాపారాలు లేవు అట్లా సాక్షిలో ఏ వ్యవహారము లేదు ఈ వ్యవహారాలన్నీ కూడా బుద్ధి ఇంద్రియాల్లో ఉంది ఇంద్రియాలు సుప్తమైతాయి నిద్రలో విషుప్తులు అవి నిద్రపోతాయి సాక్షి నిద్రపోతాడా ఆ నిద్రలో కూడా వీటి అభావాన్ని కూడా ప్రకాశిస్తున్నాడు శూన్యము గృహమును ఏ విధంగా నాటక దీపం ప్రకాశిస్తుందో అట్లా ఇంద్రియము బుద్ధి ఇవన్నీ కూడా సుప్తమైనప్పుడు కూడా సుషిప్తుల్లో కూడా సాక్షి ప్రకాశిస్తుంది దాని ప్రకాశానికి ఎప్పుడూ లోపం లేదు అని ఇరవై శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తో సహనాభవ సహను సహ వీర్యం కరవహై తేజస్వినస్తు మావిహే ఓ శాంతి శాంతి శాంతి